శ్రీగురుభ్యో నమీ ఓం గణానా గణపతి ఉపవశ్రవస్తారాదిణస్త ఆనష్టం వన్నోదసాదనం శ్రీమహాగణాధిపతాశివసార శకరాచార్యమ్యమాన్ స్మాచార్యపే ఋతు పరంపరా జతి ప్రభు సాక్షీసరణం సుహృద్ ప్రభవస్ ప్రలయస్థాన నిధానం వీచమవ్యయమ్ భాష్యం చూడా గతిరి ఓహో భాష్యం కూడా అయింది కదా నిక్షేప కాలాంతరోపభోగ్యం ప్రాణినాం బీజం ప్రరోహధర్మిణ అవ్యయంసార భావి అవ్యయం అంటే ఈ బీజము ఈ జగత్ జగత్తుకు హేతువయ్యే బీజము అందుకే మాయాశక్తి అంటారు జగత్తు అదే బీజం అది మీరు అధ్యాత్మంలో చాలా స్పష్టంగా తెలుసుకోగలుగుతారు ఎలాగంటే మీరు ఉదయం నేర్చుకోవాలని ఒక పెద్ద సంసారం అలా వికసిస్తుంది లేవడానికి ఎంతోసేపు పట్టదు లే లేచిన తర్వాత సంసారం వికసించడానికి ఎంతోసేపు పట్టదు సపోజ్ నిన్న రాత్రి మీరు ఒక దుఃఖంతో ఒక కలహంతో నిద్రించారనుకోండి సపోజ్ ఒక బెంగతోటి ఒక ఒక కలహంతోటో లేకపోతే దుఃఖంతోటో ఉండి నిద్రలోకి వెళ్ళారనుకోండి ముద్దున లేవగానే ఆ దుఃఖము ఆ కలహము ఆ బెండ తిరిగి రావడానికి ఎంత టైం పడుతుందండి చాలా తక్కువ అది ఇట్ ఆల్ డిపెండ్స్ కొంతమందిలో సంసారం చాలా చిక్కుగా ఉంటుంది హెవీగా చాలా బజ్జండిగా ఉంటారు సంసారంలో లౌకికులు అలాగే ఉంటారు కానీ ఈ విధంగా మీరు శాస్త్రాన్ని కొంతకాలం శ్రవణం చేస్తూ పురాణ కాలక్షేత్రం అలా కాకుండా సరైన పద్ధతిలో ఓపెన్ మైండ్తో ఆత్మవిచార దృష్టితో శ్రవణం చేస్తారు సాధారణంగా శ్రవణం చేసి వాళ్ళు ఆత్మవిచార దృష్టితో శ్రవణం చేయరు నేను నేనున్నాను అక్కడెక్కడో ఆత్మ ఏదో ఉంది ఉంటే అక్కడ కూర్చుంటే నాలుగు కబుర్లు ఆయన పెట్టాడు విందామనే ధోరణిలో శ్రవణం చేస్తాడు తప్ప నేను ఎవరు దట్ అర్జెన్సీ టు నో వన్సర్ తన స్వరూపాన్ని తెలుసుకోవాలి అనే అర్జెన్సీ ఒక నెస్నెస్ ఒక సమధికమైన ఉత్సాహం ఆ స్వరూపం తెలుసుకోవాలి అనే శ్రద్ధతో శ్రవణం చేసేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు ఆ విధంగా కొంతకాలం శ్రవణం చేస్తే తర్వాత తీవ్రమైన వైరాగ్యము శ్రవణం వల్ల వివేకాన్ని కూడా బాగా డెవలప్ చేసుకుంటే అప్పుడు మీకు సంసారం యొక్క భారము బద్దెన్న హృదయంలో అంత హెవీగా ఉన్నారు లేకపోతే ఈ రకమైన సంస్కారం లేకుండా జగత్త సత్యం అనుకుంటూ ఆ అర్థకామాల వెంట పరుగులు తీసే సందర్భంలో ఒక వ్యక్తికి సంసారము చాలా భారం అనిపిస్తుంది దీనికి హిందీలో ఎక్స్ప్రెషన్ ఉంది బహుత్ భారీ పడేదా అంటారు అర్థమైందండి ఆ ఎక్స్ప్రెషన్ అలా ఉంటుంది సాధారణంగా సంసారలంగా అలా ఉంటారు బహుద్ధారీ పడతారు అటువంటి సందర్భంలో నిద్ర లేచిన తర్వాత ఈ సంసార సమస్యలు గుర్తుకు కాదు వాటి కారణంగా ఉడిక్కుపోయి నిద్రలేస్తారు ఆ నిద్రలేస్తూనే ప్రారంభమైపోతుంది ద్వేషము శోకము హర్షము విషాదము ఈ లక్షణాలన్నీ కూడా నిద్ర లేచుకొని ప్రారంభమైపోతాయి కాబట్టి మనకి నేను చెప్పదలుచుకున్నది ఎక్కడి నుంచి ఒక్కడికో వెళ్ళాను నేను పర్వాలేదు మళ్ళీ వెనక్కుద్దాము సో మనం నిద్రలేచినప్పుడు ఆ సంసారం అంతా ఎక్కడి నుంచి మనలో నుంచే వచ్చింది నిద్రపోయినప్పుడు మన ఎందు బీజ రూపంగా ఉండదు ఆ బీజమునకే అజ్ఞానము అంటే ఆత్మస్వరూపము తెలియకపోవట చేతనైనా ఈ సంవసారమంతా మనం ఎత్తి తాండవం చేస్తుంది కదా ఇది జాగ్రత్త అవస్థలో ఈ సంవసారం మన ఎత్తి తాండవం చేసుకునే ఉంటుంది మరి నిద్రావస్థలో ఏమవుతుంది ఈ సంసారం మన మన హృదయంలోనే అజ్ఞాన రూపంగా ఉంటుంది ఆ జ్ఞానానికి బీజము ఎందుకంటే మొన్నాడు పొద్దున్న ఇదంతా వికసిస్తుంది కనుక ఇది బీజ రూపంగా వర్ణిస్తాం ఇది మెటఫర్స్ బీజము చిన్న వ్యక్తులాగా ఎక్కడో కూర్చుని కాదు మెటఫర్స్ అంటే రూపకము సో బీజము నుంచి చెట్టు వికసించినట్టుగా ఈ అజ్ఞానం నుంచి సంసారము వికసి వికసించడం అంటే వ్యాప్తి చెందుతో ఉంటుంది కనుక ఈ అజ్ఞాన బీజము దానికే కారణ దేహము అని కూడా పేరు అది మన హృదయంలో మనకి అజ్ఞాన రూపంగా ఉంటుంది ఇది ఇండివిజువల్ కేసులో అధ్యాత్మంలో దీన్నే మీరు బాగా బ్లోప్ చేసి జగత్తు సృష్టి సందర్భంలో మీరు అన్వయించినట్లయితే జీవుడి సందర్భంలో ఏది అజ్ఞానమో జగత్తు సందర్భంలో సృష్టికత్వ యొక్క సందర్భంలో దానికే మాయాశక్తి లేక ప్రకృతి అని పేరు ఈ అజ్ఞానం కానీ మాయాశక్తి కానీ ఎంతవరకు ఉంటుంది సంసారం ఉన్నంత వరకు ఉంటుంది యావత్ సంసార భావిత్వా సంసారము ఉన్నంత వరకు సంసారం ఎంతవరకు ఉంటుంది అజ్ఞానం సంసారము తొలగిపోయింది అజ్ఞానం కూడా తొలగిపోయింది అన్నమాట కాబట్టి అంతవరకు ఈ బీజము ఇలా కొనసాగుతూనే ఉంటుంది అని ఆయన అంటున్నారు కాబట్టే దానికి అవ్యయం అని పేరు జ్ఞానము చేత ఆ బీజము దగ్ధమైపోతుంది అజ్ఞాన బీజము దగ్ధమైపోతుంది ఆ సమయం వచ్చే వరకు ఆ జ్ఞానము వరకు ఆ సంసారం అలాగా అలా వికసిస్తూనే ఉంటుంది కాబట్టి ఇన్ దట్ సెన్స్ దానికి అవ్యయం అని పేరు భగవద్గీతలో అవ్యయము అని జీవుణ్ణి వర్ణిస్తారు ఆత్మ అవ్యయ ఆత్మని జీ అవ్యయమని వర్ణిస్తారు జీవుణ్ణి కూడా పరిచ్ఛిన్నుడైన జీవుడు కూడా అవ్యయు అవ్యయ అని వర్ణింపబడతాడు ఈశ్వరుణ్ణి అవ్యయ అని వర్ణిస్తాడు మాయాశక్తిని కూడా అవ్యయ అని వర్ణిస్తారు కాబట్టి ఇక్కడ మాయాశక్తికి అవ్యయ విశేషణము ఎందుకంటే నహిజం కించిత్ ప్రరోహతి అది అంకురించి పెరిగి పెద్దదవుతోంది అంటే దానికి బీజం ఉండి తినాలి బీజము లేని కూడా అలా అంకురించి వికసించదు కాబట్టి వీరు లేస్తూనే అల్లా సంసారం అంకురించి వికసిస్తోంది అంటే దాని బీజం నిన్న రాత్రి మీ హృదయంలో ఉండి అలాగే సృష్టి ఆది ఎందు ఈ జగత్ అంతా కూడా అలా అనుకురించి వికసిస్తోంది జగత్ అంతా నిర్మాణం అవుతుంది అంటే దీని బీజము ఈశ్వరుని ఎందు ఆ బీజము ఉండాలి బీజం లేకపోతే అవికురం ఉండదు కాబట్టి ఆ బీజము నశించకుండా ఉంది ప్రళయకాలముందు కూడా నశించలేదు కాబట్టి దానికి అవ్యయం అనే విశేషణము చాలా యోగ్యముగా ఉన్నది నిత్యంచరోహ దర్శనాత్ బీజసంతి నవ్వేకీ ఇది గమ్యతే ఒక పర్టికులర్ బీజం నశించిపోయినా మళ్ళీ అదే మొక్క మళ్ళీ వికసిస్తు ఉంది అంటే ఆ బీజ ప్రవాహము నశించుటలేదు అని తెలుస్తుంది ఇప్పుడు మావిడి చెట్టు మావిడి పండు తిన్నలా విసిస్తారు ఆ బీజం అనుకుంది మళ్ళీ పెరిగి మొక్క పెరిగి మళ్ళీ పళ్ళు వస్తే మళ్ళీ బీజాలు మళ్ళీ ఆ పండితిని మళ్లీ విసిరిస్తే మళ్ళీ అది కాబట్టి ఒక ఒక పర్టికులర్ బీజం అది నశించిపోయింది ఎప్పుడు మొక్కొస్తే అప్పుడే పోయింది కానీ ఆ బీజ ప్రవాహం అనేది నశించకుండా ఉన్నది అని ఈ సందర్భంలో ఇది సృష్టి దృష్టివాదం ఇదంతా కూడా సృష్టి దృష్టివాదం కాబట్టి ఈ సందర్భంలో అలా చెప్తారు ఆ మాట నేను చెప్పానంటే ఇక్కడ దృష్టి సృష్టివాదము అజాతవాదము కూడా విన్నా కొందరు సజ్జనులు ఉన్నారు వాళ్ల కోసం ఆ మాట కూడా కాబట్టి మీరు దృష్టి సృష్టివాదము అజాతవాదము మీరు వినకపోతే మీకు సమస్య లేదు కాబట్టి బ్రహ్మాండం ఉన్నది ఆ బీజ రూపంగా అలా వస్తూ ఉంటుంది మంచిది కాబట్టి నిత్యంక ప్రోహ దర్శనా ప్రతిరోజు లేకపోతే ప్రతి కల్పమునందు కూడా ప్రతి సృష్టి చక్రమునందు సృష్టి ఆరంభమునందు ఈ అంకురము అనేది కనబడుతుంది కనుక మీరు ఉదయం లేచుతోనే మళ్ళీ సంసారం అలంకరిస్తోందా లేదా లేకపోతే ప్రశాంతంగా ప్రసన్నంగా పూర్ణ ఆత్మస్వరూపులుగా నిద్రలేస్తున్నారా ఎలా లేచున్నారు అంటే సంసారం అంకరిస్తోంది అంటే ఓకే డే ఆఫ్టర్ డే అంటే బీజం అలాగా నాశం లేకుండా ఉన్నదని ఏ మీకు మైక్రో కాసం లెవెల్లో ఈ అంకురము హిరణ్య గర్భుడు అనిపారు హిరణ్య గర్భుడే అంకుర అంకురం ఆయన జగద్ అంకురం ప్రథమ జీవుడు micro. ఈశ్వరుడు మ్యాక్రో మైక్రోలో జీవుడు అని అన్నామే మ్యాక్రోలో ఈశ్వరుడు అనబడతాడు మైక్రోలో అజ్ఞానము అన్నాము అదే మ్యాక్రోలో మాయాశక్తి అనబడుతుంది దానికే ప్రకృతి అని కూడా లేదు ఈ అవ్యయ ఇత్యాది విశేషణాలన్నీ ఇక్కడక్కడ సమానంగా అన్వయిస్తూ ఉంటాయి ఇన్ని వెగాంటిక్ కాస్మాలగమనీ అని అంటారు ఇది ఒక టాపిక్ సృష్టి దృష్టివాదంలో ఈ టాపిక్కి చాలా ప్రత్యేకత ఉంటుంది చాలా అవసరమైన టాపిక్ మంచి సో ఈ సందర్భంలో సందర్భంలో మనం ఈశ్వరుని యొక్క విభూతులను అధ్యాయం చేస్తూ ఉన్నాం ఇది విభూతి యోగం ఏం కాదు విభూతులను విభూతి యోగంలోనే చెప్పాలనే వర్లు ఏం కర్మయోగాన్ని కర్మయోగం చాప్టర్లో కంటే సాంఖ్య యోగం చాప్టర్లో ఎక్కువగా చెప్పారు కాబట్టి ఇంకేదో పేరు పెడతారు ఇప్పుడు భక్తి గురించి భక్తి యోగంలోనే చెప్తారని ఏం లేదు భక్తి యోగంలోనూ చెప్తారు అలాగే రెండు చాప్టర్లోనూ చెప్తారు ఏడో అధ్యాయంలో కావాల్సింది చెప్తారు భక్తి గురించి ఎనిమిదో అధ్యాయంలో కూడా వస్తుంది భక్తి యోగంలో ప్రముఖంగా చెప్తారు ఇక్కడ కూడా కొన్ని విద్భూతులను మనం చూస్తూ ఉన్నాం పదో అధ్యాయంలోకి వెళ్తాము కొంతకాలానికి అప్పుడు ఇంకా విభూతుల యొక్క విస్తారమైన వర్ణనం ఉంటుంది సో ఆ విభూతి ప్రకరణే కంటిన్యూ అవుతూ ఉన్నది తర్వాత శ్లోకం కపామ్యహమహం వర్షం నిగృణా సృజామి అమృతం చైవ మృత్యు సదసాహమర్జున అహం తపాని నేను తపిస్తూ ఉంటాను తప్పించుట అంటే మందుత వేడిని కలిగించుట మందుతో ఉంటే వేడి అదే పుడుతుంది అది తపశబ్దానికి అర్థం తప ఆలోచన అని కూడా ఇంకొక అర్థం ఉన్నది కానీ ఈ సందర్భంలో అది కాదు మందుతో ఉండడం నేను అలా మందుతూ ఉంటాను అహం తపాని అంటే అర్థం ఏంటో అగ్ని రూపంగా నేనే ఉన్నాను అగ్ని ఎప్పుడు మందుతోనే ఉంటుంది మీరు మంట ఒకటి అక్కడ పెడితే ఆ వేడి అలాగే ఉత్పన్నం అవుతూనే ఉంటుంది వేడి అలాగే ఉంటుంది దానికే తాపము అని పేరు ఈ తాపము అనే పదాన్ని మెటఫర్గా కూడా పడతారు అన్ని మెటఫర్సే ట్వంటీ ఆఫ్ మెటఫర్స్ తాపము హృదయ తాపము అని కూడా పడతారు అంటే హృదయంలో మంట ఒకటి పెట్టేడు ఎవడో వాడు నాకు తాపం పెట్టాడ్రా అని మంట మంట అంటే ఫిజికల్ మంట కాదు మెటఫాలికల్ మంట కాబట్టి ఆ సెన్స్లో కూడా వాడతారు కానీ ఇక్కడ విభూతి కదా చెప్తూ ఉంటారు కాబట్టి అలాంటి సెన్స్ కాదు ఇక్కడ యథార్థమైనటువంటి ఫిజికల్ మంట అంటే సోర్స్ ఆఫ్ హీట్ సో అది ఏమిటి అగ్ని సో అహం తపాని నేను మండుతో ఉన్నాను అంటే అంటే ఏ రూపంలో ఉన్నాడనమాట అగ్ని రూపంలో ఉన్నాడు తర్వాత సూర్యుడు రూపంలో ఉన్నాడు సూర్యుడు ఎత్తుడు మండుతో ఉంటాడు సూర్యుడు అంటే మండే గోళము కానీ నక్షత్రము సూర్యుడు నక్షత్రం సూర్యుడు గ్రహం కాదు నక్షత్రం ప్లానెట్ కాదు సూర్యుడు సూర్యుడు చుట్టూ తిరిగి ప్లానెట్స్ సూర్యుడు ప్లానెట్ కాదు మరి సూర్యుడు ఏమిటండి నక్షత్రము అ స్టార్ మీడియం సైజుడ్ స్టార్ సూర్యుడు ఒక్కటే స్టార్ కాదు ఇంకా చాలా నక్షత్రాలు ఉన్నాయి మనం చూస్తూ ఉంటాం ఇవి మిణుకుమికు మంటూ ఉంటాయి ఆ దూరాన్ని బట్టే అలా అంటాయి దూరా దూరం నుంచి చూసినప్పుడు మినుకు మునుకుమంటూ ఉంటుంది కానీ కొంచెం దగ్గరికి వెళ్తే తెలుస్తుంది దాని దాని సత్తా ఏమిటో కాబట్టి ఆ నక్షత్రములన్నీ కూడా పెద్ద మండే గోళములు మీరు సరిగ్గా ఊహ చేయగలిగితే మీరు ఊహ చేయగలిగితే లైక్ సపోజ్ ఏదైనా ఒక అడవి అంటుతుందనుకోండి కాచిచ్చు అంటారు అంటుకుని మండి మండి కొంతసేపటికి ఆ మంటలన్నీ ఒక లెవెల్కి చల్లారితే అప్పుడు కనుక మీరు పైకి వెళ్ళి చూస్తే కింద ఏం ఇక్కడో పంట అక్కడో పంట అక్కడో పంట అక్కడో పంట అలాగా అంతటా మంటలు మంటలు విడివిడిగా విస్తరించి ఉన్నట్టు కనపడుతుంది కదా ఈ సృష్టి అలా ఉంటుంది ఆకాశంలో దేవుడు కొన్ని లక్షల కోట్ల మంటల్ని పెట్టాడు అక్కడ సూర్యుడు పెద్ద ప్రతి నక్షత్రము ఒక మంటే హ్యాంకాడ్ వినీలాకాశము తారలు కవులు పద్యాలు మీరు వస్తారు రాత్రిపూట శతత్కాలంలో మీరు నక్షత్రములతో నిండినటువంటి ఆకాశము అది పెద్ద ధనవంతుల ఇంట్లో పెళ్ళైనప్పుడు చాందిని కట్టి ఆ చాందినికి ఏవో అలంకారాలు పెట్టాలని చూస్తుంటే అప్పుడు ఆ చాందినికే చూస్తే మెరుస్తూ వినపడతాయి సో ఆ విధంగా ఉంటుంది ఆకాశం ఆ నక్షత్రాలు మహాసుందరంగా ప్రకాశిస్తూ మినిగి మినిగి పడుతూ ఉంటాయి క్వింకిల్ క్వింకిల్ లిక్కిల్ సార్ని మన పిల్లల పాటలు కూడా పాడతారు అవేమీ లెట్లు కాదు ప్రింకిలింగు కాదు దూరం నుంచి అలా కనపడతాయి అవన్నీ కూడా అత్యంత భయంకరమైన ఊహకు అందని మండే గోళములు అవన్నీ మంటలే ఆ మంటలు అలా మండుతున్నాయి కాబట్టి ఈ సృష్టి యందు ఈ బ్రహ్మాండములందు వేడి ఉన్నది సర్వత్రా వేడి వ్యాపించి ఉన్నది కారణం ఆ మంటల కారణంగా సో నేనే ఈ నక్షత్రముల రూపంగా కూడా మండుతూ ఉన్నాను సూర్యుడు నక్షత్రములు తర్వాత చంద్రుడు అనుకోకూడదు చంద్రుడు తప్పించడు తాపం కాదు చంద్రుడు శీతకిరణుడు అని పేరు చల్లని కిరణములు ఉంటాయి కాబట్టి చంద్రుణ్ణి తాపానికి దృష్టాంతంగా చెప్పకూడదు కవులు ఇంకో సెన్స్లో చంద్రుణ్ణి తాపానికి దృష్టాంతంగా ఆ సెన్స్ లేరు ఏమంటే పోతే విద్యుత్తు విద్యుత్తు అంటే మంట భయంకరమైన మంట ఎది మెరుపు లైట్నింగ్ ఆ మంట ఎంత భయంకరమైనదంటే దాని కొనగనక చెట్టుకి తగిలితే ఆ చెట్టు అలా నిలబడి ఉండగా మసేపుతుంది కొబ్బరి చెట్టుకి తగిలితే కొబ్బరి చెట్టు అలా నిలబడి ఉన్నాడు కొబ్బరి చెట్టు దాని పచ్చి దాంట్లో ఉండే సారం అంతా కూడా మాడిపోయి క్షణంలో మసేపుతుంది ఎందుకంటే అంత వేడి అత్యంత అధికమైనటువంటి అతిశయించినటువంటి వేడి చాలా తక్కువ సమయంలో ఒక అర సెకండ్లో అంత వేడి దాంతో ప్రవహిస్తుంది ఎలక్ట్రిసిటీ కూడా దానికి తోడవుతుంది దాంతో కాలిపోతుంది సో విద్యుత్ రూపంగా కూడా నేనే ప్రకటి ఇవన్నీ అధిభూతములు అధ్యాత్మంలో ఒక తాపం ఉన్నది అగ్ని జఠరాజ్ని ఇక్కడ జఠరాజ్ని రూపంగా ఉండి ఆయన తప్పిస్తూ ఉంటాడు అలా తప్పిస్తున్నాడు కాబట్టే మన శరీరము వేడిగా ఉంటుంది ఇక్కడ మంటం ఒకటి ఉన్నది మంటే తాపము వేడి సోర్స్ ఆఫ్ హీట్ ఇక్కడ ఉన్నది ఆ సోర్స్ ఆఫ్ హీట్ అలా మండుతూ ఉంటుంది మనం ఇంధనం వేస్తూ ఉంటుంది అప్పుడు అంచేతలేదు మీరు హోమం చేసేప్పుడు అగ్నిలో వేసేటువంటి ఆహుతి నెయ్యి భోజనం చేసేప్పుడు అగ్నిలో వేసి ఆహుతి పప్పు భోజనం చేసేప్పుడు ఏమిటి ఆహుతి నెయ్యి ఎందుకంటే ఇక్కడ అగ్నియే అక్కడ అగ్నిసే రాజ్యం కనుక ఈ అగ్ని అది అలా ఇప్పుడు మండుతో ఉంటుంది మండుతో ఉంటుందంటే ఇలా మంటలు జ్వాలలు ఉంటాయని కాదు అలాగే ఉండక్కర్లే రూపాలు భిన్నంగా ఉంటాయి కానీ మంటలు జ్వాలలు ఉంటే ఏమిటవుతుంది చుట్టూ వేడిగా ఉంటుంది అలాగే ఇక్కడ కూడా దేహం కూడా వేడిగా మెటబాలిక్ ప్రాసెస్ ఎస్కే మంట అని పేరు ఇక్కడ మెటబాలిజం అలా నడుస్తూ మెటబాలిజం కెటబాలిజం అంటే ఏవో పేర్లతో డాక్టర్స్ చెప్తారు కదా అవన్నీ మంటలు అన్నమాట ఫిజియలాజికల్ అగ్నిలు ఒకే ఒకే అగ్ని జఠరాగ్ని అని అంటారు దాన్ని వైదిక సంప్రదాయంలో వైశ్వానరాగ్ని అని పేరు అహం వైశ్వానరోహుత్వా కాని నాన్ దేహమాశ్రిత అని శ్లోకం ఇప్పుడు ఆ శ్లోకం జరిగిన అంటే ఏం జరహూట్ ఉంటుంది వెంటనే భోజనం చేస్తున్నప్పుడు జరిగే శ్లోకం భోజనం గుర్తుకొచ్చి ఒక్కసారిగా మనస్సు అంతా కొంచెం వికారంగా తయారవ్వచ్చు ఎందుకంటే ఇంకా భోజనానికి రెండు గంటల టైం ఉంది కాబట్టి కాబట్టి ఊరికి అయినప్పటికీ గుర్తు చేశాను కనుక అదొక అగ్ని ఇన్ని రూపములుగా నేనే తపిస్తూ ఉన్నాను అయితే ఈశ్వరుడు అన్ని ద్వంద్వములు రూపంగా ప్రకటమవుతాడు మేనిఫెస్టేషన్ అంటారు ఈశ్వరుడే జగద్ూపంగా ప్రకటమై ఉన్నాడు జగదేవ హరి హరిదేవ జగత్ అయితే మరి జగత్ అంటే ఏమిటి ద్వంద్వముల యొక్క కలయిక ఏ జగత్తు అన్ని ద్వంద్వాలే ద్వంద్వం తప్ప ఇంకేం లేదు శీతము ఉష్ణము సుఖము దుఃఖము మిత్రుడు శత్రువు మానము అవమానము చలివేడి చలివేడి వచ్చేసి ఆల్రెడీ సో ఈ రకంగా జ్ఞానము అజ్ఞానము ఉంది లేదు దగ్గర దూరము పైన క్రింద స్వా పర ఎన్ని ద్వంద్వాలు చెప్పాను చూడండి ధర్మము అధర్మము పుణ్యము పాపము ఎన్ని ధర్మాలున్నాయి చూడండి ఆస్తికుడు నాస్తికుడు తీయనా చేదు తీపి చేదు జన సొంపైనది వినుటకు కఠోరమైనది ఎన్ని ద్వంద్వలు ఉన్నాయి చూడండి సుగంధము దుర్గంధము అన్ని ద్వంద్వాలే ద్వంద్వలు అన్ని ద్వంద్వాలే వైట్ బ్లాక్ డే నైట్ లాగా మొత్తం సృష్టి అంతా కూడా ద్వంద్వాలతో నుండి ఉంటుంది ఆ ద్వంద్వములన్నీ కూడా ఈశ్వరుని రూపములే కాబట్టి తపామి అని అన్నదానికి ఆపోజిట్ ఏమిటి అది ద్వంద్వం తపించుటకి ఆపోజిట్ చల్లబరుచుట అంటే వర్షించుట వర్షం దీపం అంతా కదా మండివాడను నేనే మంటకి ఆపోజిట్ అంటే మంట ఆదిపోవుట అంటే వర్షము పొందుట అది కూడా నేనే తపామ్యహం అహం వర్షం నిదురుహామి నేను వర్షమును వర్షస్వరూపుడను నేనే నేను వర్షమును విసుజాను విడిచిపెట్టుకున్నాను నిగురుహామి నాలో నిలబెట్టుకుని ఉన్నాను అంటే ఎలాగంటే సూర్యుడు సముద్రములలోని నీటిని ఆవిరిగా చేస్తాడు మామూలుగా భూమి మీద ఉండే జలాశయాల్లో నీరు కూడా ఆవిరవుతుంది కానీ ఆ నీరు చాలా తక్కువ వన్ ఉంటుంది సముద్రం ఆవిరవుతుంది నైంటీ పర్సెంట్ వాటర్ సముద్రం నుంచి అదంతా ఆవిరయ్యి అక్కడ మేఘాల రూపంగా అక్కడ ఉంటుంది మేఘ వేసవి కాలంలో అంతా పైకి వెళ్ళి అక్కడ ఉంటుంది అలా ఉంటుంది ఇలా ఈవేళ ఆవిరైతే రేపే వర్షం పడదు అక్కడ పైన ఉంటుంది సో ఎలాగంటే ట్యాంకర్ పైన ట్యాంక్ పెద్ద ట్యాంకర్ ఒకటి కట్టి ఆ నీళ్లు దాంట్లో పంపు చేసి పెడతారు తర్వాత పైపు వచ్చినప్పుడు ఓకే ఆ రకంగా సూర్యభగవానుడు కూడా అలాగే చేస్తూ ఉంటాడు ఒక కొన్ని లక్షల కోట్ల పంపులు ఉపయోగించి నీరు తోడితే ఎంత నీరు పైకి వెళ్తుందో అంత నీరు సూర్యుడు సముద్రం నుంచి ఆగిరి చేసి ఉప్పు లేకుండా పంపులతో తోడితే నీటిలో ఉప్పు ఉంటే అగో కోతులు వచ్చాయి పంపులతో తోడినప్పుడు ఉప్పు ఉంటే ఆ ఉప్పు నీరు కూడా పైకి పోతుంది కానీ సూర్యుడు ఇవాపరేట్ చేసినప్పుడు శుద్ధి కూడా చేసేస్తాడు ఆ ఉప్పట్టి పెట్టేసి స్వచ్ఛమైనటువంటి నీరుని పైకి తీసుకెళ్లి అక్కడ పెడతాడు వర్షపు నీరు స్వచ్ఛంగా ఉంటుంది అంటే పొల్యూషన్ అట్మాస్ఫియర్ పొల్యూషన్ అయిపోతే ఆ నీరు కూడా పొల్యూట్ అయ్యి యాసిడ్ రెయిన్ అనేది ఒకటి వస్తుంది బాగా పొల్యూట్ అయిపోయింది అనుకోండి యాసిడ్ రెయిన్ పడుతుంది చాలా దురదృష్టకరమైన సమాచారం అదర్వైజ్ చాలా స్వచ్ఛమైన నీరు పడుతుంది సో ఈ నీటిని పైకి తీసుకెళ్ళి నేను పెట్టుకుంటాను అక్కడ అహం నిగురున్నాను అదేవిధంగా నువ్వు పెట్టుకోవడం సూర్యుడు కదా పెట్టుకుంటున్నది అంటే నేనే సూర్యుడు నేనే సూర్యుడు సూర్యుడి రూపంగా ఇంత పని నేనే చేస్తూ ఉంటాను అహం నిగురు మళ్ళీ ఆ నీటినంతని విడిచిపెట్టి వర్ష రూపంగా నేనే ఉంటాను వర్షం కూడా నేనే ఉత్సరుజ ఆ నీటినంతని మనం ఎలా మన కోరికలు ఎలా ఉంటాయంటే అన్నీ విద్యూరపు కోరికలు రైతు పొలంలో రైతు కావాలన్నప్పుడు అక్కడే వర్షం పడాలి మళ్ళీ రోడ్డు మీద పడకూడదు రోడ్డు మీద పడితే ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది అక్కడ పడితే పడవాలి రైతు చెప్పినప్పుడే పడాలి ఆ చాలన్నానంటే మానే కాదు అలా ఎక్కడన్నా ఉంటుందో ఆ సృష్టిలో అలా ఉండాలి అంచేత రేపు వర్షాన్ని ఇప్పుడు నిందించకూడదు వర్షం పడిందని సంతోషించాలే కానీ నిందించకూడదు మరి వర్షం ఎక్కువ పడితే ఏం చేయాలి యూ హ్ టు హార్వెస్ట్ దే మిమ్మల్ని నిద్రపోమని ఎవరు చెప్పాడు బైనా ఇది ట్రాపికల్ కంట్రీ కదా బైనావు రెయిన్ హార్వెస్టింగ్ చేసుకుని ఉండాల్సింది వీళ్ళు గత అరవై డెబ్బై సంవత్సరాలు నిద్రపోతున్నారు ఇంకా ఇప్పుడు కూడా నిద్రపోతూనే ఉన్నారు సో రెయిన్ హార్వెస్ట్ చేసుకోవాలి ఎవరికి వాళ్ళు రెయిన్ హార్వెస్ట్ చేసుకోవాలి రెయిన్ హార్వెస్ట్ చేసుకోవచ్చు పెద్ద పెద్ద కడతారు రెయిన్ హార్వెస్ట్ చేయడానికి నేను కడతాను నేను ఓల్డ్ అల్వాల్లో ఉన్నప్పుడు చిన్న అవుట్ హోస్ట్లో ఉండేదాన్ని పెంకుటిల్లు ఓల్డ్ ఫ్యాషన్ అక్కడ చిన్న ఒక చిన్న స్ట్రిప్ ఆఫ్ ల్యాండ్ ల్యాండ్ అంటే ఏమో భూమి ఏం కాదు చిన్న స్ట్రిప్ మామూలుగా నడిచి వెళ్ళి ఒక చిన్న లేన్ కింద ఉండేది దాని నుంచి బయటకు వచ్చి దాంట్లో అక్కడ రెయిన్ హార్వెస్ట్ ఏదైనా చేద్దామా అని నేను ఒక ప్లాన్ వేసి రెయిన్ హార్వెస్ట్ ఏదైనా మనం చేద్దాం ఊరికే ఊరికే ఉపన్యాసం చెప్పడం కాదు మనం నేను అమ్ముకుని దానికి ఏదో ప్లాన్ షోల్ వేసి లోపల నేను అక్కడి నుంచి ఇంకో చోటకి వెళ్ళిపోయాను సరిపోర్ ఐ కుడ్ సో ఆ మాట నేను చెప్పానంటే ప్రభుత్వం వాళ్ళు వచ్చేదో చేస్తారంటే వాళ్ళు సెటిల్ అయ్యి వచ్చేప్పటికీ అది అయిపోతుంది మన జీవితాలు అయిపోతాయి ప్రభుత్వం వచ్చి రెయిన్ హార్వెస్ట్ చేయటం వాళ్ళ ప్రణాళికలు వేసి ఇప్పుడు వాళ్ళు స్థానిక సంస్థల ఎన్నికలకు రిజర్వేషన్స్ ఏ శాతంలో ఉండాలని తల పట్టుకుని తీసుకుంటూ దట్ ఈస్ వాట్ పీపుల్ ఆర్ డ్రీంగ్ నౌ వాళ్ళు ఎప్పుడు ఈ హార్వెస్ట్ గురించి వాళ్ళు ఆలోచించేపటికి రెయిన్ వర్షాకాలం ఉంటా ఏ రెయిన్ హార్వెస్ట్ చేసుకోవాలి అంతేకాని రెయిన్ పడితే రెయిన్ పడిందనే కంప్లైంట్ పడకపోతే అదిగో పడటం లేదని కంప్లైంట్ క్యాబా ఏమది ఏం సందర్భంగా ఏం లేదు కదా అది రెయిన్ పడితే ఒక సమస్య పడకపోతే ఇంకో సమస్య వర్షం పడినట్లయితే హైదరాబాద్ రోడ్లన్నీ జలమైన అయిపోతాయి ఓకే అయితే వర్షం పడద్దు పొద్దు మానసిక వర్షం పడటం లేదు కాబట్టి హైదరాబాద్లో ట్రాబ్బు సమస్య వచ్చింది హౌ యు యూ కె నాట్ హ్యావి ఇట్ బోత్ నాట్ హ్యావ్ ఈ ది కేక్ అండ్ హ్యావ్ ఇట్ ఎనీవే మన సమాజము ఆ రకంగా సెన్సేషన్ల్స్ చేయడానికి అలవాటు పడుతుంది దాంట్లో వాటల్స్ యూ విల్ గెట్ ట్ న్యూస్ ఛానల్స్ తెలుగులో ఒక ఎనిమిదో పదో ఉన్నాయి వాటల్స్ విల్ గెట్ అమెరికాలో ట్వంటీ ఫోర్ న్యూస్ ఛానల్స్ రెండు ఉన్నాయి రెండు పోలింగ్ రెండు వేసుకోండి అవును సిఎన్ఎన్ ఫాక్స్ ఫాక్స్ న్యూస్ సిఎన్ఎన్యూస్ రెండు స్టాండర్డ్ సిబిఎస్ ఏబీసీ ఇంకో రెండు ఉన్నాయి వాళ్ళు ఆల్ ది టైమ్ న్యూస్ పెట్టరు అప్పుడప్పుడు న్యూస్ ఉంటాయి కొన్ని సందర్భాల్లో స్పోర్ట్స్ మరికొన్ని సందర్భాల్లో అదర్ సోషల్ ఈవెంట్స్ కవర్ చేసుకుంటారు అప్పుడప్పుడు న్యూస్ కూడా పెడతారు నాకైతే ఈ నాలుగు ఛానల్సే కనపడ్డాయి అప్పుడప్పుడు న్యూస్ రెండు ట్వంటీ ఫోర్ సెవెన్ న్యూస్ రెండు ఇంకోటి వేసుకోండి మొత్తం అమెరికాకే లజ్ ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లోనే ఒక పది ట్వంటీ ఫోర్ సెవెన్ న్యూస్ ఛానల్స్ తెలుగు భాషతో ఉన్నాయంటే అన్నీనే పీపుల్ ఆఫ్ జస్ట్ క్రేజీ ఏ గో క్రేజీ ఇన్ని న్యూస్ ఛానల్స్ ఉంటాయి ఏ క్రేజీ ఎవడైనా మినిస్టర్ కానీ లేకపోతే ఎవడైనా వస్తే వాడి ముందు ఎన్ని పెడతారో తెలిసిన ఈ మైకులు చూపు ఉండదా ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద గుట్ట మైతుల గుట్ట పనులు ఎనీవే సో డైగ్రెషన్ అదంతా కూడా కనుక తపామ్యహం అహం వర్షం నిగృణామి చిత్సలుజామి చ ఇంతవరకు భాష్యకా ఏమంటారో చూడండి తపా అవతారి అంటే అదే టాపిక్ కంటిన్యూ అవుతోంది అదే టాపిక్ అంటే విభూతి అనే టాపిక్ మనం ఇంకా చూస్తూ ఉన్నాము తపామీతి ఆ శ్లోకం తపామి అని ఆరంభమవుతుంది తపామి అహం నేనే మండుతున్నాను అది ఎల్లగండి ఆదిక్యో భూ సూర్యుడనై నేనే మండుతున్నాను అహం వర్షం కైశ్చిద్రశ్మి చతుర మాసానితి మాసాన్న మాసాన్న నేను వర్షమును విడిచిపెడతాను ఎప్పుడు చతురో మాసాన్న నాలుగు మాసములను ద్వితీయాభివృక్తి వాడారంటే కాలా మనోరత్యంత సంయోగే అనే సూత్రాన్ని అనుసరించి కాలాన్ని చెప్పే పదం దగ్గర కర్మ ప్రవచనీయ సమజ్ఞి ద్వితీయ కాబట్టి చతురో మాసాన్ని నాలుగు మాసములు నేను ఇంటి నుంచి నిరంతరంగా వర్షిస్తాను నాలుగు మాసాలు నాలుగు మాసాలు వర్షం నాలుగు మాసాలు ఎండలు నాలుగు మాసాలు చలి అని ఉంటే ఒక స్థూలమైన విభాగం ఖచ్చితంగా అలాగే ఉండాలని కాదు కొన్ని వర్షాకాలంలో కొంచెం ఎండలు ఉండొచ్చు వేసవికాలంలో సంవర్షం మిడ్ సమ్వర్షవర్స్ అని అప్పుడు అన్నీ ఉండొచ్చు సో ఇట్ గెట్స్ మిక్స్ లిటిల్ హీర్ అట్ స్థూలంగా ఫోర్ ఫోర్ ఫోర్ వన్ డే సో ఆ నాలుగు మాసాలు నేను వర్షిస్తాను అంటే వర్షించేందుకు దానికి కూడా సూర్యరశ్మీయే కారణము సూర్యుడు ప్రకాశిస్తుంటే మేఘములు నిర్మాణం అవుతాయి ఆ మేఘముల ద్వారా ఆ మేఘములు సరైనటువంటి కండిషన్స్ అన్ని కరెక్ట్గా ఫిట్ అయినప్పుడు ఆ మేఘములు వర్షిస్తాయి నేను కొన్ని కిరణముల ద్వారా మేఘములు వర్షించి ఇట్లా చేస్తున్నాను కాబట్టి ఇక్కడ మేఘములు వర్షించుటకు కూడా సూర్యుడే హేతుగా చూపిస్తున్నాను కాబట్టి సూర్య రూపంగా నేనే మేఘములు వర్షించేట్లా చేస్తున్నాను పునర్నిగృణామి కైశ్చిదృష్మి అష్టభిర్మాశై సో ఈ విధంగా ఆ ఇవాపరేట్ చేసిన నీతిని అంతని వర్షముల రూపంగా విడిచిపెట్టి ఉత్సృజ్య విడిచిపెట్టి ఊరుకోడు పునః నిగృణామి మీరు ఆలోచించండి మీరు ఇవాపరేట్ అవ్వడం వర్షం పడ్డాం మళ్ళీ ఇవాపరేట్ అవ్వడం మళ్ళీ వర్షం పడ్డాం దీన్ని వాటర్ సైకిల్ అంటారు వాటర్ అలా ప్రవాహంగా అలా తిరుగుతూనే ఉంటుంది వాటర్ తిరగకపోతే ఏమిటోతున్నావు తెలుసిన కొన్ని ప్రాంతములు వాటర్ లాగ్డ్ ఏరియాస్ అయిపోయి మార్ష్ ల్యాండ్స్ కింద తయారవుతాయి మరి కొన్ని ప్రాంతములలో వాటర్ లేక అవన్నీ కూడా ఎడార్లుగా అయిపోతాయి కాబట్టి ఇటు వాటర్ లాక్డ్ ఏరియాస్ లాగా కాకుండా అటు ఎడార్ల లాగా కాకుండా మధ్యరకంగా వాటకు ఉంటుంది కానీ కాదు ఏడాది కాదు వాటర్ ఉంటుంది కానీ వాటర్ లాగ్ విడిగా ఉండవు ఆ విధంగా చక్క ల్యాండ్స్ అనేవి తయారవడము అది సంభవం ఎందువల్ల అయింది అంటే ఇదో ఈ వాటర్ సైకిల్ తర్వాత రివర్ను సెప్పుడు ప్రవహిస్తూ ఉంటాయి ఎక్కడి నుంచి వస్తుందా నీరంతా కూడాను ఆ వర్షాలు వెళ్ళి కొండల మీద కురిస్తే ఆ రివర్స్ ప్రవహిస్తూ ఈ ప్రవహించి ఎక్కడికి పోతాయి ఎక్కడి నుంచి వచ్చాయో అక్కడికి పోతాయి సముద్రం నుంచి వచ్చే కనుక మళ్ళీ సముద్రంలోకి వెళ్ళిపోతాయి అది రూల్ ఎక్కడి నుంచి వస్తే అక్కడికి వెళ్ళిపోతుంది నెక్లెస్ ఎక్కడికి వెళ్ళిపోతుంది బంగారంలోకి వెళ్ళిపోతుంది ఎందుకని బంగారం లోంచి వచ్చింది కాబట్టి అలాగే మనందరం కూడా ఈశ్వరుల్లోకి వెళ్ళిపోతాం ఎందుకని ఈశ్వరుల నుంచి వచ్చాం కనుక ఒకళ్ళు నన్ను ఎవండి ఫలానా వ్యక్తి పెద్ద వయసు ఏం కాదు పోయాడు ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళి ఉంటాడంటారో అని అడిగారు అంటే నేను అన్నాను చూడండి అది చాలా సరళమైన ప్రశ్న దాంట్లో ఏమీ కష్టం లేదు నేను ఆలోచించాల్సింది కూడా ఏమీ లేదు దాంట్లోనూ ఈశ్వరుడి వద్దకు వెళ్ళాడు అని చెప్పారు చాలా డిసప్పాయింట్ అయిపోయారు ఆ సమాధానం నన్ను ఏం చెప్పమంటారు నేను ఏమని చెప్పాలి ఏదో నరకానికి వెళ్ళాడనో స్వర్గానికి వెళ్ళాడనో అయితే ఫలానా లోకానికి వెళ్ళాడు ఫలానా లోకానికి వెళ్ళాడని ఆలోచించి చెప్తే అబ్బా నేను ఎంత విద్వాంసుడురా అనుకుని నాకు వాళ్ళు సత్కారం కూడా చేసిండే ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళారండి అని చెప్పి పాపం డిసప్పాయింట్ అయిపోయారు నేను అన్నాను మీ మొహం ఇదే అలాగే తెలుసుకోవాలి మీరు ఈశ్వరునించి వచ్చాడు ఈశ్వరు దగ్గరికి వెళ్ళాడు అది తెలుసుకునే పద్ధతి అలా భావన చేయాలి మేము ఇక్కడి నుంచి వచ్చాం అక్కడి నుంచి వచ్చాం అలా అనుకోకూడదు ఈశ్వరుని అంశం నేను ఈశ్వరు నుంచి వచ్చాను ఈశ్వరంలోకి వెళ్తున్నాను నుంచి వచ్చాను అక్కడికి వెళ్తాను ఈ జన్మ నుంచి ఆ జన్మలోకి వెళ్తాను ఈ రకంగా అనుకోవడం అది పెద్ద తెలివైన మాట కాదు అలాగంటే వర్ణనలు ఉంటాయి ఉండవని నేనంతలా కానీ మనం ఉన్న స్థాయి ఏమిటంటే అటువంటి వాటికి అతీతమైనటువంటి అధ్యాత్మ శాస్త్రం మీరు అధ్యయనం చేస్తున్నారు కనుక దాన్ని తెలుసుకోవాల్సిన పద్ధతి ఈ విధంగా ఉంటుంది కాబట్టి మనం ఈశ్వరుల నుంచి వస్తాం ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళిపోతాం నదులన్నీ సముద్రం నుంచి వస్తే మళ్ళీ సముద్రంలోకి వెళ్ళిపోతాయి మనములు జీవితాన్ని నదితో పోల్చుతారు జీవితము నది వెంటకి నది ఎప్పుడూ స్థిరంగా ఉండదు ప్రవహిస్తూ ఉండదు జీవితం కూడా అంతే ఎప్పుడు స్థిరంగా ఉండదు ప్రవహిస్తూ ఉండదు కాబట్టి జీవితంలో మార్పులు వస్తే మీరు కంప్లైంట్ చేయకూడదు అదేమిటి ఇన్ని మార్పులు వచ్చేస్తున్నాయో ఇలా అయిపోతుంది ఏమిటి అలా అయిపోతుంది ఏమిటి అని కంప్లైంట్ చేయకూడదు ప్రవహిస్తూ ఉంటుంది జీవితం అంటే ప్రవహిస్తూ ఉంటుంది సో ఇప్పుడు గెడ్డం పెరిగింది అనుకోండి ఇలా పెరిగిపోతుంది ఏమిటని కంప్లైంట్ చేయరు ఎందుకంటే ప్రవాహం అలాగే నల్లగా ఉందో తెల్లగా అవుతుంది ప్రవాహం అంతా ప్రవాహమే శరీర పుట్టిన శిశువు పెరుగుతూ ఉంటాడు అదే ఇంత తొందరగా పెరిగిపోతున్నాడు ఏమిటి ఏంటంటే ఆమెది ఏమైనా అలా ప్రవాహం వస్తూ ఉంటుంది పెరిగిన వాడు మళ్ళీ విరుగుట విరుగుట కొరకే కాబట్టి మళ్ళీ అపక్షయం ఉంటుంది దాన్ని కూడా మీరు ఆపలేదు ఆపనక్కర్లేదు లైట్ యు స్టాప్ ఇట్ లెట్ ఇట్ గా అటువంటి అక్సెప్టెన్స్ని మనం అలవరచుకోవాలి ఎందుకంటే అది సహజ స్థితి ప్రకృతి లక్షణం కాబట్టి అయ్యో వర్షాలు పడిపోతున్నాయి హైదరాబాద్లో అన్ని నేళాలు అన్నీ మునిగిపోతున్నాయంటే అది ఏమన్నమాట అది ఆ నేళాలు మునిగిపోకుండా చూసుకునే చూసి మనం లేదు వర్షాలు పడడం దాన్ని మనం అలా చేయకూడదు వర్షాన్ని నిందించకూడదు వరుషతి నా నిందియా వర్షిస్తూ ఉండగా నిందించరాదు కంప్లైంట్స్ నిందించరాదు అంటే కెట్టడం కాదు అర్థం యూ షుడ్ నాట్ కంప్లైంట్ మీరు దాన్ని దుఃఖించకూడదు అయ్యో వర్షం పడిపోతుంది అని దుఃఖించకూడదు వర్షం పడిపోతున్నందుకు ఈశ్వరుడికి కృతజ్ఞతనే ప్రకటించాలి వరం వాళ్ళు ఎలా ఉండేవారు అంటే ఒడియాలో ఎండలో పెట్టుకునేవారు తప్పటప్ప నాలుగు చింకులు పెడితే అయ్యో వర్షం పడుతున్నారా అని వెళ్ళి గమ్ముని పరిగెత్తుకుని అవన్నీ లోపల పెట్టేసుకుని ఓ దండం పెట్టేవారు దేవుడికి వర్షం పడినందుకు అయ్యయో ఈ దిక్మాను వర్షం ఎట్లు పడుతుంది అంటే ఒడియాలు పెట్టుకున్నప్పుడు అలా తెచ్చుకోకూడదు షతి నర్మిది శాస్త్రం మంచిది సో నేనే కొన్ని కిరణముల ద్వారా ఈ వర్ష నీటిని ఆవిరి చేసుకో పైన భద్రం చేస్తున్నాను మరికొన్ని కిరణముల ద్వారా ఆ నీటిని విడిచిపెడుతున్నాను వర్షముల ద్వారా ఎప్పుడది పునరుత్సామి ప్రావృషి మళ్ళీ వర్షాకాలం ప్రావృత్ అంటే వర్షాకాలం రా ఋషి అంటే వర్షాకాలం ముందు మళ్ళీ తిరిగి ఆ నీటిని నేనే విడికి పెడతాను అలా భావన చేయాలి ఎప్పుడు కూడా ఈశ్వరుణ్ణి భావించడం అభ్యాసం చేయాలి ఎప్పుడు ఈశ్వరుణ్ణి భావిస్తూ ఉండాలి సంసారాన్ని అలా భావించకూడదు వర్షం పడింది అనుకోండి వర్షం పడిపోతుంది ఈ లాభం ఆ అలా భావన చేయకూడదు దమ్ముని అలా బయటకు వెళ్ళి రెండు చినుకులు మెట్ల ఆశీర్వచనం రెండు చినుకులు సో ఇదిగో హృషికేష్ నుంచి మేము గంగా జలం తీసుకొచ్చాము అంటే పరిగెత్తుకులు నెట్టి మీద చల్లించుకుని వస్తారు మంచిది గంగా జలం చాలా పవిత్రమైనది వట్ అబౌట్ దిస్ ఇది గంగ అది గంగ కాదా అంతకంటే పవిత్రమైనది వేరే ఉండదు కాబట్టి వర్షం వచ్చినప్పుడు గబగబా రెండు చినుకులు నెట్టి మీద పడి ఇట్లా అది ఆశీర్వచనంగా భావించి ఈశ్వరుణ్ణి నమస్కరించి ఆహా ఈశ్వరుడు ఎంత కరుణామైదు చక్కగా ప్రసాన్నిచ్చి వన్ పాయింట్ బిలియన్ పీపుల్కి భక్తిని ఏర్పాటు చేసుకున్నట్టు సుమా నేను సామాన్యమైన విషయం కాదు ఊహకాండలి మహిమ ఆ విధంగా పావన చేయాలి వర్షాన్ని చూసినప్పుడల్లా ఈశ్వరుడు గుర్తుకు రావాలి మేఘాన్ని చూసినప్పుడల్లా శ్రీకృష్ణుడు గుర్తుకు రావాలి నీలమేఘ శ్యామ అదొక అర్థం అదే అదే ఒక విధంగా గుర్తుకొచ్చే సందర్భం ఇంకో సందర్భం ఏదో తెలిసిన అహం వర్షం నిగృం సృజాముచ్చాయని చెప్తున్నట్లుగా నీలమేఘాముడనే సందర్భం ఒకటే ఈ సందర్భం నేనే సూర్యుడుగా ఉండి వర్షాన్ని కురిపిస్తున్నాను సో గుడిన రీజన్ ఈశ్వరుణ్ణి స్మరించడానికి అలా ఉండాలి సంసారం హెవీగా ఉండకూడదు ఎక్కువగా సంసారం ఉండకూడదు వర్షం పడుతుందంటే కుర్రాడు ఆఫీస్ మార్కెట్కి వెళ్ళాడు ఏ తడిసిపోతాడేమో అది కానీ ఏ తడిసిపోతే మొక్క ముగిసిపోతాడా అలా అనేవారు పూర్వం వాడు సపోజ్ తడిసాడు అనుకోండి జింగలు తడిస్తే మొక్క మొలుస్తాయి వీడు తడిస్తే మొక్క మొలుస్తాడా మొక్కే మొలవడు కదా వచ్చి కొంచెం తలతూ మళ్ళీ డ్రెస్ మార్చుకుంటాడు మేము పెద్ద విషయం కాబట్టి అలాగే సంసార చింతనలో ఉండకూడదు సంసారం నడుస్తూ ఉంటుంది ఇట్ డైనమిక్స్ అలా ప్రవాహ రూపంగా నడుస్తూ ఉంటుంది ఆ ప్రవాహం కొంచెం ఇటు ఉంటుంది ఒకప్పుడు అనుకూలంగా అనిపిస్తుంది ఇంకొప్పుడు ప్రతికూలంగా అనిపిస్తుంది అనుకూలంగా ఉన్నప్పుడు అది మిథ్యా ప్రతికూలంగా ఉన్నప్పుడు మిథ్యా్ అలా స్వీకరించడము సాక్షిగా చూస్తూ ఉండడము లెట్ థింగ్స్ కమ్ యాజ్ కే కమ్ లెట్ థింగ్స్ గో యాజ్ కే గో రిమైన్ ఎన్ అన్ఇన్వాల్వ్డ్ విట్నెస్ అలా ఉండాలి కానీ కర్తవ్యాన్ని చేస్తూ ఉంటాం రెస్పాన్సెస్ చేస్తూ ఉంటాం అన్ఇన్వాల్వ్డ్ విట్నెస్గా ఉండిపోవాలి చేసేది మనం కూడా కాదు ఆ కర్తృ స్వరూపమే రెస్పాన్సెస్ వస్తాయి ఇప్పుడు వర్షం పడబోతోందనుకోండి గొడుగు ఉంటుంది ఇంట్లో అది ఎక్కడో మూల పొడి ఉంటుందో ఎక్కడ పెట్టేవ్బా అని గుర్తు చూసుకుని వెళ్ళి ఆ మూలకెళ్ళి ఆ గొడుగు తీసుకుని ఎత్తి మీద వేసుకొస్తారు దీనికోసం వీడు కర్తా భోక్త అయిపోవాలా అక్కర్లా దట్ ఈజ్ ది రెస్పాన్స్ వర్షం పడుతున్నప్పుడు న్యాచురల్ రెస్పాన్స్ ఉంటుంది మనస్సు దేహము కలిసి గొడుగు ఎక్కడుందో వెతికి పట్టుకుని ఆ గొడుగు నెత్తి మీద వేసుకుని వీడు ముందుకు దేహం రక్షింపబడుతుంది దట్ ఈస్ ది రెస్పాన్స్ అటువంటి రెస్పాన్స్ దానికోసం ఆత్మచైతన్యం కర్తాభోక్త అయిపోనక్కర్లా అవదు కూడా కాబట్టి రెస్పాన్సెస్ని బట్టి కర్తృత్వ భోక్తృత్వాలు నిర్ధారితములు కావు వాస్తవంలో ఆత్మస్వరూపము అకర్తృ అభోక్తృగానే ఉంటుంది కనుక కాబట్టి ఎప్పుడూ కూడా ఆ ఈశ్వరుని యొక్క విభూతిని దర్శించే ప్రయత్నం చేయాలి ఎప్పుడూ కూడా ప్రతి దాంట్లోనూ ఈశ్వరుని యొక్క విభూతిని దర్శించాలి తప్ప మరో విధంగా ఉండకూడదు ఒక ఆయన నన్ను అడిగారు కాబట్టి మామిడి తోటలో కాయలను అన్నీ తిని కోతులు తినేస్తున్నాయి ఏం చేయమంటారు అని అడిగారు చాలా సంతోషించండి ప్రతిరోజు మీరు ఆనందించండి ఎందుకంటే కోతులు మీరు నైవేద్యం పెట్టేస్తున్నారన్నమాట మామిడి తోట వేసి ఆ మామిడి కాయల్ని కోతులకి హనుమంతుడికి నైవేద్యం పెట్టేస్తున్నారు ఈశ్వరుడికి స్వాహ మరి మేమేం తినాలి మీరు చూడండి ఏమేమి మిగులుతాయో చూడండి అవన్నీ మీరు పరిచయం అది యజ్ఞశిష్టామృత భుజ యజ్ఞశేషం అదంతా మీది అవన్నీ కూడా ప్రసాదం అది ప్రసాదం మీరు లడ్డూలు మా బ్లాక్ మార్కెట్లో ఉంటే అది ప్రసాదం కానే కాదు కానీ అసలు మీరు కొన్నది ప్రసాదం కానీ హూటోళ్ళు లడ్డూ కొని పట్టుకొచ్చి తినేస్తే ఏదో అయిపోతుందని హూటోళ్ళు వాట్ ఎవర్ హూ ఎవర్ కోల్డ్ హీ డన్ నో ఇది ప్రసాదం ఇది యజ్ఞం కాబట్టి మీరు ఆ కోతులను ఏమి చేయకండి డోంట్ డిస్టర్బ్ ద అని నేను చెప్పాను ఇంకా నిజంగా జరిగిన ఘటన ఏది నిజానికి కోతులు చెట్టు మీద కాయలు కోతులు వాటికి సహజ హక్కు ఉన్నది కోతులకు మనకి హక్కు లేదు కింద పడ్డ మీద తినే హక్కి మనకున్నది కాబట్టి అది తినగా మిగిలిన కోసుకు తింటున్నాము అంటే అప్పటికే మనం మన పరిధిని దాటి మనం తీసుకుంటున్నట్టు లెక్క వేసుకోవచ్చు అప్పటికే ఈవెన్ ల్యాండ్ కాబట్టి అలాగా జీవించాలి కానీ అందుకే తృష్ణ ఆశ ధనాశతోటి భోగా భోగములందడి ఆసక్తి భోగాసక్తితోటి మనిషి జీవించనే రాదు అసలు అలా బ్రతకనే కూడదు ఎవరికి చెప్తారు మీరు సమాజము నేను సమాజాన్ని గురించి కంప్లైంట్ చేయట్లేదు అంటే సాధకులు ఆ సత్యాన్ని గుర్తించి దాన్ని చాలా లోతుగా అనుభవాన్ని తెచ్చుకోవాలి మంచిది సో అక్కడికి ఆ ప్రథమ అర్థం పూర్తయింది ప్రథమార్థం రెండో అర్థం కొంచెం గడబడ అంటే కొంచెం లోతైనది అమృతంచైవ మృత్యుష్ట అమృతము నేనే ఇక్కడ అమృతము అంటే సుధ అని ఒక పదం ఒకటి ఉన్నాడు సుధ పర్యాయ పదం అమృతానికి పర్యాయ పదం సుధ సుధ అంటే అలా పురాణంలో చెప్తారు స్వర్గంలో ఒక పాత్ర బంగారు పాత్రలో ఒక ద్రవం ఉంటుంది దానికి సుధ అంటే సో సముద్రాన్ని చిలికితే వచ్చింది అది దాన్ని సముద్రాన్ని చేతనం వచ్చింది అమృతం కాబట్టి ఇక్కడ ఈ అమృతం అంటే ఆ సుధయా ఎందుకండి ఎందుకు కాదు అంటే ఒకవేళ ఆ సుధయే అయినట్లయితే దానికి ఆపోజిట్ ఏమిటి గరళం సుధకి ఆపోజిట్ ఏమిటి గరళం ఆపోజిట్స్ అన్ని ఈశ్వరుడే ఇది ఆ పేరు కాదు ఒకవేళ ఆ అయినట్లయితే శ్రీకృష్ణుడు చెప్పు ఉండాలి అమృతం చెయ్య గరళంచ అని చెప్పాలి అలా చెప్పలేదు అమృతం చెయ్య మృత్యుశ్చ అని చెప్పాడు కాబట్టి ఇక్కడ అమృతము అంటే శుభ అని అర్థము కాదు దేవతలు రాక్షసులు కలిపి సముద్రాన్ని అమృతం పుట్టింది ఆ దేవుడే అని ఒక ఆయన చెప్పారు వేతన శ్లోకం చెప్తూ ఆయన తప్పు చెప్పినారు ఎందుకంటే అది కనుక కరెక్ట్ అయితే ఏముండాలి ధరలమ్మని ఉండాలి అమృతం చేయ దేవానమన్నారు శంకరులు